పరిశుద్ధి రఘు మా ప్రియ పర్ల గుప్ తండ్రి నీకే స్థుతుల్లి స్తోత్రమైన గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంప్రుడానికి వందలు ఇస్తా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడి అయినా మీ కృపలో భద్రపరచుకున్నారు అనేక ప్రాంతాలకు ప్రభావ మేము నడిపించినారైనా ప్రతి స్థలంలో మీరు మాకు ఘన విజయం అనుగ్రహించిన ప్రభావ మీ సువార్త ప్రకటించే భాగ్యాన్ని కృపలు మాకు అనుగ్రహించిన ఓ ప్రభ ప్రతి స్థలాల్లో ప్రభా సైతన్ శక్తులు కూలిపోయిన ప్రభావ అయినా మీ సన్నిధి మాకు తోడించినారు అనేకులు ప్రభ వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకున్న వీళ్ళందరూ మీ ఆశ్రదించండి మరోసారి మీ కృపల జ్ఞాపకం తీసుకునేనా అందరూ క్షమాలు నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఎస్ తిరిగి సజీలుగా తీసుకొచ్చినందుకని నీకు ఎంతో వందలు ప్రభావ ఈ దినంతా కూడా మీరు మా సహాయకులు ఉన్నందుకైనా ఎంతో వందాలు ప్రభావ ప్రతి క్షణంలో మీ కృప వెంబడి కృపను అనుగరిస్తూ మీ సన్నిధి మాతో తోడిస్తున్నారు అడుగడుగున మీరు మాకు సహాయకులు ఆదరణ సమాధానం అనుగ్రహిస్తూ నడిపించినందుకే నీకు ఎంతో వందలు ఎస్సయ్యా గొప్ప ఇక మధ్య కాలే మీ సన్నికి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఓ ప్రభా నూతనమైన పరిశుభాత్మ అభిషేకం దయించేండి పరోలోక జ్ఞానం దయచేస్తున్నైనా మీరు నడిపించుకోవడానికి ప్రాధిష్టం అయినా మా తలంపులు మా ఆలోచన సమస్యను కొట్టివేండి ప్రవ్వ మీ యొక్క తలంపులకు మేము చోటిస్తున్నమైన మా ప్రవర్తన అంతట్లో మీ యొక్క అధికారానికి మేము లోపడుతున్నాం ప్రవ్వ అయినా పరిశీలించండి ప్రవ్వ మమ్మల్ని సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి ఒక దశ నుంచి ఒక దశ ముందుకు పోవాలా ఓ ప్రవ్వ మీకు సరళత సంపూర్ణ నడిపించండి వాళ్ళు ఇంకేమైనా బలహీతులు ఉంటే ఆయాసకర్మలు తొలగించండి ఓ ప్రభావ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలనైనా మీకు కనికీరం పొందాలా మీ కృపలు మేము జీవించాలా యథార్థతో పరిశుభతో ప్రభావ నిన్ను మనిస్తూ సేవించే బిడ్డ తయారుజమని ప్రార్థిష్టం అయినా గొప్ప దేవ మనోజ్ ప్రభావ శిశు గురించి మేము ప్రార్థిష్టం అతి దేవ బిడ్డ మీరు తాకండి ప్రభావ మీరు అర్థాన్ని ప్రోక్షింపచేయండి ప్రభావ తల్లించికలు సంపూర్ణమైన స్వచ్ఛత దయచమని ప్రార్థిష్టమైన ప్రతి అనారోగ్యాన్ని ఏసు ప్రియ స్థానంలో గద్దిస్తానని సంపూర్ణ విడుదల ప్రకటిస్తామని ప్రతి హార్ట్ సంపూర్ణ హీలింగ్ దయచండి ప్రతి నారాల్లో మీ రక్తాన్ని ప్రోక్షింపించింది ప్రతి బ్లడ్ క్లాట్స్ వేసి క్రీస్ తనపై కరిగిపోంది కాక హాలీయా సంపూర్ణ హీలింగ్ దేండి స్వస్థపరిచినైనా ఓ దేవా బిడ్డలు మీరు బలపచ్చని విశ్వాసాన్ని స్థిరపరచండి ప్రభ ప్రతి భయాన్ని కొట్టివేసి బలపరిచి విశ్వాసం నడిపించిన అగ్ని కంచి పెట్టినైనా ఓ ప్రభావ మీరే స్వస్థపరి మీ పరిపూర్పు పెట్టుకొని ఆ ట్రీట్మెంట్ విషయంలో కూడా మీకు నడిపింపు దచ్చేసినైనా ప్రతి విషయంలో మీరే సాయకులు నడిపించి బిడ్డల చుట్టూ మీకు కంచి మీ దూతలు పెట్టండి ఓ ప్రభావ మీరే సాయకు నడిపించి ఈ ఆరదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి నీ నామానికి మేమే తెచ్చుకోమని పాటలదారు మైంపొందని వాకిందరూ మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిషత్ నామమున ప్రార్థిస్తాం తండ్రి ఆమె ప్రభు ఏసులో నా దేవుడు కనిపించే ప్రభు ఏ సున్నివధనములో నా దేవుడు కనిపించే పాపాత్ముల బ్రో కృపలులి కలువరిలో పాపాత్ముల బ్రో చుట్టకై కృపలులి కలువరిలో పరలోకముకై చిర జీవముకై ప్రార్థించెను నా హృదయం ప్రభుయేసునివదనములో నా దేవుడు కనిపించే దిశలన్ని తిరిగితిని నా పాపపు దాహముతో దిశలన్ని నా పాపపు దాహముతో దౌశములో మసలు చును దౌర్జన్యము చేయు చును దౌషములు మసలు చును దౌర్జన్యము చేయుచును తన పీడనతో మృగవాంచలతో దిగజారితి చావునకు ప్రభుయేసునివదనములో నాదేవుడు కనిపించే ప్రభుయేసునివదనములో నాదేవుడు కనిపించే సునీ రాజముల పువికే చె ఏ రాజముల పువికే చె ఈ పాపిని క్షమీకముతో బ్రోమనీ ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వేడి తిని విలపించును ఈడేరను ప్రభు వినతి ప్రభుయేసునివదనములో నా దేవుడు కనిపించే ప్రభుయేసునివదనములు నా దేవుడు కనిపించే పరదై సునై దినే నా ఆనందములోను పరదై సునై దినే నా ఆనందములోను పాల్గొందువుని వనుచు వాగ్దానముచేయగనే పాల్గొందువుని వనుచు వాగానము చేయగనే పరలోకమిన తుది ఊపిరిగా పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభుయేసునివదనములో నా దేవుడు కనిపించే ప్రభుయేసునివదనములో నా దేవుడు కనిపించే పాపాత్ముల బ్రో చుటకై కృపలోొలి కిన్న కలువరిలో పాపాత్ముల బ్రో చుటకై కృపలోొలి కిన్న కలువరిలో పరలోకముకై చిర పరలోకముకై చిర ప్రార్థించెను నా హృదయం ప్రభుయేసునివదనములో నా దేవుడు కనిపించే ప్రభుయేసునివదనములో నా దేవుడు కనిపించే అలలుయా ప్రార్థిస్తాం పరశోధర బాబు తండ్రి మీకు వందనాల్ నైనా ఇస్రాయలు గొప్ప దేవా మీకే కృతజ్ఞతనైనా అంతరంగ మందు మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా మమ్మల్ని ఇస్రాయేల్ గా ఆత్మీయ ఇస్రాయేల్ దేవుని ఇస్రాయల్ పరిశుద్ధ జనాంగా మీరు మార్చుకున్నారు అంతరంగ మందు యూదులుగా మార్చుకున్నారు కాబట్టి దాన్ని బట్టి మీకు ఎంతో వదనలు అర్పించుకుంటున్నాం తండ్రి మేము ఎవరి మీద ద్వేషించకుండా ఎవరి మీద ఎవరిని దూషించకుండా ప్రవర్తన మళ్ళీ యథార్థతతో మీలాగే మేము జీవించలేకనే సహాయపడండి మీరు ఏ రీతిగా మాదిరిగా మేము కూడా ఈ లోకంలో మాదిరిగా ఉండేలాగిన సహాయపడండి ప్రభావ ప్రతి క్షణము తండ్రి అయితే తన మళ్ళీ బలీనతలు పసిపిల్లల జీవన విధానాలను విడిచిపెట్టినైనా ఆత్మీయ జీవితంలో తన తండ్రిలను పోలి జీవించలాగిన సహాయపడమని ప్రార్థిస్తాం మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం మీరు మీకు ఎంతో అదన పరిశుదాత్మని దూషించకుండా పరిశుదాత్మని దుఃఖపరచకుండా ప్రభా మేము బహు జాగ్రత్తగా ప్రవర్తించేలాగిన సహపడండి ప్రభ ప్రతి తండ్రి మేము ఎన్నో సార్లు పరుశాత్మ దుఃఖపరచినాంనైనా అయినా కానీ మీరు భహించ భరించినారు సహించినారు నేను దాన్ని బట్టి మీకు ఎంతో వదలాలండి ప్రభా మీ యొక్క ఆత్మ తన్మలు ఎంతగానో తన్మని దుఃఖపరిచినప్పుడు ఓ ప్రభ మీరు మమ్మల్ని సహిస్తూ నడిపించినారు ప్రభా మనం మరోసారి క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇక మీదట మేము ఆరితకుండకుండా బహు జాగ్రత్తగా ప్రవర్తనలో మా మాటలో మా నడవడిలో బహు మా చూపులలో ప్రతి విషయంలో తన్మని మేము బహు జాగ్రత్తగా జీవించాలని సహపడం అని ప్రార్థిస్తున్నాం ఇది మీ వలన సాధ్యమైన శరీరమైన బలీనత నిన్నున్నా కానీ ఇప్పుడు దాని మీద విజయం పొందాలంటే మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అవసరంనైనా నడిపించి మహిమానందమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలం నా మీ యొక్క వాక్యని ధ్యానిస్తుండగా మీ యొక్క కృపలో మరోసారి మనందరినీ జ్ఞాపకం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పోయిన మనం పరిశుద్ధాత్మ వరాలకు సంబంధించిన అంశంని దీర్ఘంగా ధ్యానిస్తా కొన్ని వారాల నుంచి కనీసం ఈరోజు పరిశుద్ధాత్మ అంటేనే ఒక వరం అన్న విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా తర్వాత ఆ వరానికి బహుమతికి తేడా ఏందో అది కూడా నేను చూపించను ఆశపడుతున్నా ఎందుకంటే పద్దెనిమిది ఎనిమిదో అసంలో మనం ఏం చూస్తామంటే మొదటి అధ్యాయ ఎనిమిదో అర్షంలో అయినా పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు ఎరసలంలోను యూదయ సమరయ దేశంలో ఎంత బుద్ధి వరకు నాకు సాక్షులు అయ్యరు అని చెప్తున్నాడు బట్టి ఈ యొక్క వాక్యం బహుగా ధైర్యం ఇచ్చేది మనకి ఎందుకంటే శక్తి లేకుండా జీవించడం కష్టం అయితే నేను జలములలో ఉండే జీవరాశుల మీద నీకు అధికారం ఇచ్చిన సమస్తం మీద నీకు అధికారం ఇచ్చిన కాబట్టి శక్తి మటుకు దేవుని దగ్గరనే ఉంటుంది ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అతని దగ్గరనే ఉంటుంది కానీ ఆ ఏమంటాం అధికారం అధికారం మటుకు అథారిటీ అంటాం ఇంగ్లీష్ లో అథారిటీ లేక తెలుగులో అధికారం అధికారం మటుకు దేవుడు మనిషికి ఇచ్చేడు ఎందుకంటే ఈ భూమి మీద మనము పరిపాలించాలంటే మనకి అధికారం ఉండాలి ఎక్కడైనా కానీ ఒక ఉద్యోగశాలంలో నువ్వు ఒక బాస్ లాగా ఉండాలంటే నీ మాట వాడని వినాలంటే నీకు అధికారం ఉండాల అధికారం లేకుండా ఎవరితో కూడా నువ్వు పని చేయించుకోలేవు కాబట్టి ఈ అధికారం ప్రభుహిస్తాడు ప్రతి మనిషికి అధికారం ఇచ్చాడు లోకంలో అంటే ఏంటంటే ప్రతి ఒక్కరి లీడర్స్ కావాలని అర్థం అనే దృష్టిలో ప్రతి ఒక్కరు లీడర్స్ కావాలా లీడరే ఇంకొక లీడర్ని తయారు చేసి వెళ్ళిపోతుంది ఈ విడిచిపెట్టి ఏలియా లీడర్ లాగాండి వెళ్ళిపోండి మోసే రీతిగా లీడర్ లాగుంటే వెళ్ళిపోయింది యహోషు వైరేదిక లీడర్ల గుండి వెళ్ళిపోయి అట్లా ప్రతి ఒక్కరు లీడర్స్ లాగా ఉంటూ వారి అనుచరులని లీడర్స్ గా చేసి ప్రభు కొరకు నడిపి వెళ్ళిపోతుంది ఆ లీడర్స్ కొంతకాలం వాళ్ళ వయసు వచ్చేంత వరకు మనుషులు నడిపిస్తా ఉంటారు దాని తర్వాత వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు ఇంకొక లీడర్ ని తయారు చేసుకొని వెళ్ళిపోతుంటారు అది ఆత్మీయమైన విధానం ప్రకృతి సహజంగా ఈ లోకం దాన్ని నేర్చుకొని లీడర్స్ ని తయారు చేయడం చూసుకుంటుంది అది బైబిల్ నుంచి వచ్చింది విధానం వాళ్ళు నేర్చుకునే రోజు సమస్తం బైబిల్ నుంచే వస్తుంది వాళ్ళు దాన్ని కాపీ కొట్టుకొని వాళ్ళు బలపడుతున్నారు అభివృద్ధి పడుతున్నారు మనమేమో లీడర్స్ కానీయకుండా మన కింద పనిచేసే వాళ్ళని తొక్కి కాబట్టి ఇక్కడ పరిశుధాత్మ లేకుండా మనకి శక్తి రాదు అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఏమన్నా ఆయన కొరకు సాధించాలంటే నీకు అధికారం ఉంది కానీ అధికారంతో పాటు పవర్ లేక శక్తి కలుస్తేనే కార్యం సాధ్యం అందుకు అథారిటీ అండ్ పవర్ అంటాం ప్రతి అథారిటీ పై నుంచే వస్తుందని ఉంది వాక్యం చూడండి ఒకసారి ప్రతి అథారిటీ ఆల్ అథారిటీ కమ్స్ ఫ్రమ్ అబవ్ అని ఉంది కమ్స్ ఫ్రమ్ గాడ్ అని ఉంటుంది ఇక్కడ చూస్తాం మనం అది రోమి రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం చూస్తాం రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయం మొదటి వచనం రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయం మొదటి వచనం ప్రతి వాడు పై అధికారకు లోపడి వెళ్ళే ఏలైన దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు ఈ లోకంలో ఎవ్వరు అధికారాలు ఉన్నా కానీ దేవుల వలననే కలిగిందంట ఇంకా వేరే విధానం కలగలేదంట ఉన్న అధికారంలో దేవుల వలనే నియమిపబడినవి కాబట్టి మనకు తెలుసు ప్రతి రాజ్యము మీద అధికారిగా నియమించిన వాడు దేవుని వలననే అని వాక్యం వ్యాఖ్యం అయితే కాబట్టి అధికారంలో ఎదిరించి వాడు దేవుని నియమంను ఎదిరించుతున్నాడు ఎదిరించి వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొని కాబట్టి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయొద్దు ఎందుకంటే వాటిని ఆ స్థాపించడం కూడా మన ప్రభు కాబట్టి ప్రతి అధికారం ప్రభు నుంచే వస్తుంది కాబట్టి ఆ అధికారానికి తగినట్లు వాళ్ళ అన్నిలు రక్షింపబడ్డ వాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు లీడర్స్ ప్రతి అధికారం ప్రభు నుంచే కలుగుతుంది నాకు అనిపిస్తూ ఉంటది ఇప్పుడున్న అధికారం ఈ దేశం మీద అధికారి ఎందుకు ఆయన ఎన్నుకున్న ఎన్నుకున్నాడు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అతన్ని మించిన వాడు ఇంకొకటి లేడు అపోజిషన్ పార్టీల అంత పవర్ఫుల్ అధికారి ఎవరు కనిపించలేదు దేవుని దృష్టిలో ఇంత పెద్ద గొప్ప దేశము సెకండ్ లార్జెస్ట్ జనాభా ఉన్న దేశం ఇది ప్రపంచంలో చైనా తర్వాత మనదే లార్జెస్ట్ పాపులేషన్ మరి ఇంత గొప్ప దేశాన్ని ఒక అనుభవం లేని వాడి చేతులు పెడితే ఈ దేశం ఏమవుతుంది ఎంత మంచడైనా కావచ్చు ఆపోజిషన్ లీడర్ ఎంత భక్తిపడన కావచ్చు కానీ దీన్ని దీన్ని నడిపించేవాడు ఇంత పెద్ద దేశాన్ని నడిపించే ఆ యోగ్యత ఎవరికి ఉందో లేదో దేవుడికి తెలియదా కాబట్టి దేవుని రక్షింపబడ్డ వాడికి యోగ్యత ఉంటే వానికి ఇస్తాడు లేకుంటే అన్యులకు ఇస్తాడు కాబట్టి ప్రపంచమంతటా చూస్తున్నాం పరిపలించడం అన్యులు రక్షింపబడ్డ వాళ్ళు కూడా అమెరికాని వాళ్ళ ప్రెసిడెంట్స్ ఎంతమంది రక్షింపబడ్డ ఇప్పుడున్నాడు క్యాథలిక్ మతస్థుడు గతంలో కూడా క్యాథలిక్ మతస్థులు ప్రెసిడెంట్స్ అబ్రాహాం లింకన్ ఆయన క్యాథలిక్ ఆయన పరిపాలించండి కదా జో బైడెన్ కూడా క్యాథలికే పరిపాలిస్తలేడా బట్ దేవుడు ఎవరినని ఎన్నుకుంటాడు క్యాథలిక్స్ని ఎన్నుకుంటాడు ప్రొటిస్టెన్స్ ఎన్నుకుంటాడు హిందూస్ని ఎన్నుకుంటాడు ముస్లిమ్స్ ఎన్నుకుంటాడు ఎవరినని ఎన్నుకుంటాడు యోగ్యత ఆ దేశాన్ని వీడు సమర్థత కలిగి నడిపించగలగాలేదని ఆయన తెలుసు కాబట్టి మనము వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడద్దు మనం అందుకే గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా మాట్లాడద్దు అధికారం మట్టికి దేవుడు ఎందుకంటే బయట దేశం నుంచి దేశం మీదకి దాడులు జరగక ముందు కాపాడే వాడికి వాడు అటువంటి వాడు ఉంటాడు సరే వాడు తర్వాత ఏం చేస్తాడు వాడి స్వార్థం కొరకు వాడుకుంటాడు కొంతకాలము దాని తర్వాత దేవుడు వాడిని పక్కకు పెట్టేస్తాడు ఇంకొక అధికారాన్ని తీసుకొని ఉంటాడు అట్లా జరుగుతూ చరిత్రలో ప్రజల బాగులు ఆలోచించేవాడు వాడు అన్నిడైనా కానీ ప్రజల బాగులు ఆలోచిస్తూ వారిని బాగా చూసుకుంటే వాడు ఇంకా కొంతకాలం ఉంటాడు అదే అధికారంలో లేదు మనుషులకు విరుద్ధంగా ఉండి కొంతమంది సపోర్ట్ కొంతమందికి విరుద్ధంగా ఉన్నవాడిని లేవుడు చూసి చూసి ఉపయోగించి ఒక్కసారి తీసేస్తాడు ఇంకా ఎవ్వరు జ్ఞాపకం చేసుకున్నాను నేను తీసేస్తే ఆయన తీసేస్తే ఆ రీతి ఉంటుంది అనేది కాబట్టి అధికారము మన చేతిలో పెట్టిండు కాని శక్తి ఆయన దగ్గర ఉంది ఈ అధికారము శక్తి కలిస్తేనే కానీ ఈ లోకంలో మనం ఏం సాధించలేము బహు ఆశ్చర్యం అని మనకి అర్థం మనం రూల్ రాష్ట్ర పత్రిక పదమూడు మూడులో ప్రభుత్వం చేవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు అంటే వాళ్ళు చిట్టకాయలు చేస్తారు మంచిగాలు చేస్తారని చెప్తున్నాడు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు ఇది చాలా కష్టం ఈ వాక్యం ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే పరో నా సేవకుడు అన్నాడు నా సేవకుడు అన్నాడు తర్వాత ఇంకొవరి గురించి అంటాడు కోరేశ్వర్ నా సేవకుడు రాజుల గురించి మాట్లాడుతూ వీళ్ళు నా సేవకులు అంటాడు కాబట్టి పౌలు ఎవరిని కానీ ఆ రాజు ఎవరైనా కానీ మినిస్టర్ దేవుని పరిచారకులు వీళ్ళు వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయము అంటే నువ్వు వారికి వ్యతిరేకంగా జీవించినప్పుడు నువ్వు ఎంత మేలు చేయాలో చూసుకో అని చెప్తాడు అప్పుడు వారి చేత మెప్పు పొందుతు యోగ విషయం అదే కదా యోగ ముందు అధికారులు భయపడేటోళ్ళు ఎందుకు ఆయన అన్ని మేలు చేసేవాడు కాబట్టి నీవు చెడ్డది చేసినలా భయపడము వారు ఊరికయే ఖడ్గము ధరింపరు ఈడు చేయవాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారం చేయు దేవుని పరిచారకులు ఈ పదమూడవ అధ్యాయము కొన్ని సంవత్సరాల క్రితం నేను చాలా కష్టతరమైన అధ్యాయం ఈ లోకంలో జీవించాలంటే కాబట్టి వాళ్ళకి మనము లోబడి ఉంటుటా అన్న విషయం ఐదవ వర్షంలో చెప్తున్నాడు మనం లోబడాలంట వాళ్ళకి కాబట్టి అధికారము ప్రభు నుంచి వస్తుంది నీకు ఇవని అనుకరించబడింది ఆదాం ద్వారా నీకు అధికారంతో పాటు శక్తి ఉంటేనే కానీ నువ్వు ఏ కార్యం చేయలేవి లోకంలో కాబట్టి ఆయనకు తెలుసు ఎప్పుడూ అధికారం అధికారం ఇచ్చాడు కానీ శక్తిని ఎందుకు వెళ్ళేది ఇంతకాలం చాలా మంది కిందికి ఆయన ఎందుకు ఇస్తాడో శక్తి అంటే అక్కడ చూస్తున్నాం మనము అప్పసుల కార్యం మొదటి అధ్యాయం ఎనిమిదో అవసరంలో ఆయనకు సాక్షులుగా ఉండడానికి శక్తి ఉంటే నువ్వు ఆయన గురించి సాక్ష్యం ముగలవు అంటే ఈ జీవం దేవుడను ధైర్యంగా చెప్పగలవు ఎట్లా పరిశుధాత్మ కార్యాలు మనుషులు నమ్ముతూ ఉంటారు దేవుణ్ణి అందుకు ఇచ్చండి శక్తి అధికారం చేత బలవంతంగా ఎవ్వడే రక్షణ నడిపించలేవు కదా వేరే మతస్తులు చేస్తారు అధికార బలవంతంతో అందరినీ గర్వాపసి అనే ప్రోగ్రాం ఉంది మన దేశంలో గర్వాపసి అంటే వాపసు రా ఇంటికని మొదటి మతంలోకి రా తేగి రెండో మతాన్ని విడిచిపెట్టి మళ్ళా తిరిగి మా ఇంటికి అది గర్వాపసి ప్రోగ్రాం అంటారు అది ఆర్ఎస్ఎస్ వాళ్ళది కాబట్టి పర్షుద్ధాత్మ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సాక్షులుగా ఉండలేం అయితే మనం అందుకే పరిశుద్ధాత్మని పొందుకుండే వాళ్ళకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు ఆ అపోస్ల కార్యంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానించిన గతంలో కూడా చాలాసార్లు అపోస్ల కార్యము పంతొమ్మిదవ అధ్యాయంలో పౌలు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏమనంటే మొదటి వర్షం అపోల్లో కొరింతలో ఉన్నప్పుడు జరిగినది పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెస్లకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుధాత్మను పొందితిరా అని వారిని అడిగిండి వారిని అడిగిన అంటే ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాడు దానికి జవాబు కూడా వాళ్ళు ఇచ్చిండ్రు మాకు తెలియదని చెప్తున్నాడు పరిశుధాత్మడు ఉన్నట్లు మాకు తెలియదని చెప్తున్నాడు నేను అది కాదు జవాబు మీరు పరసాత్మను పొందితిరా అని అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన జవాబు అది కరెక్ట్ కాదు ఎస్నో చెప్పాల కదా పొందలేదని చెప్పచ్చు కదా అదేందో మాకు తెలియదు అంటే ఆన్సర్ అక్కడి నుంచి వచ్చింది కాదు సమమైన ఆన్సర్ కాదు అది సమమైన జవాబు అసలే కాదన్నట్టు మీరు పరిశుధాత్మని పొందిద్దిరా ప్రభు వేసినందుకు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిద్దిరా అంటే పొందుకోవడం అనేది ప్రభు ప్రాముఖ్యమైంది అనే ప్రశ్న చూపిస్తుంది మనకు అక్కడ పరిశుద్ధాత్మ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అక్కడ తర్వాత అపోస్ల కార్యము ఎనిమిదవ అధ్యాయంకు వచ్చినప్పటికీ మరొక ఆసక్తికరమైన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అపోస్తల కార్యము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేడు వచనాలలో ఏమని చూస్తున్నామంటే సమరయ వాళ్ళు దేవుని వాక్యము అంగీకరించిరని దర్శలయంలోని అపోస్టులు విని పేతులను యోహాను వారి యొద్దకు పంపిరి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కదా వీళ్ళు ఎస్ బ్రోకి కేసుప్రభు యొక్క లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పంపించారు అక్కడికి ఎందుకు దేవుని స్వీకరించారు దేవుని వాక్యాన్ని స్వీకరించారు అయితే పదిహేనవ వర్షంకి వచ్చేటప్పటికీ ఈ పేతురు యోహానులు వాళ్ళ దగ్గరకు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి చండి పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఎంత కష్టం ఇక్కడ మరోసారి ఇండైరెక్ట్ గా మీరు మంచిదే వాక్యం స్వీకరించి రక్షణ పొందిండ్రు కరెక్టే కానీ ఇప్పుడు మీరు పరశురాత్మను పొందుకోవాలా అన్న విషయాన్ని వాళ్ళకి సూచిస్తున్నాడు చెప్తున్నాడు అన్నట్టు అంటే వాళ్ళ కొరికి చెప్పలే వాళ్ళు పరశురాత్మ పొందులాగానే చూడండి అని చెప్తున్నాడు కాబట్టి పేదర్ యోహన్లు పని ఏంది ఇప్పుడు సమరేకొచ్చి మీరు మంచిగా విన్న వాక్యము మిమ్మల్ని దేవునికి వందన అర్పించుకుంటున్న దీన్ని బట్టి నీకు మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా దేవునికి వదనాలు చెప్తున్నా అయితే మీరు పర్షాత్మను పొందాలా అని వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఇది కొనుక్కుండేది కాదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ప్రయాసపడి ఇటు అటు దొరలాడితే దొరుకుతుంది అనేది కూడా కాదు నీలో ఏదో స్పెషల్ గొప్పతనం ఉందని కూడా కాదు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అలాని గొప్ప వ్యక్తిని నేను కాబట్టి నాకు పరుషురాత్మ రావాలా బహు పరిశుద్ధున్ని కాబట్టి నాకు పరిశురాత్మ వస్తుంది అనేది కానే కదా రక్షింపబడ్డ వాళ్ళందరూ పరిశుదాత్మ పొందుకుంటారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ తర్వాత ఒకసారి పరసాద పొందుకున్నాక నీ ఆత్మీయ జీవం ఎదిగే ఏం జరుగుతుంది వివిధమైన వరాలు అనుగ్రహించబడతా ఉంటాయి అది మనకు తెలుసది కాబట్టి ఇప్పుడు చూడండి అపోస్త కార్యము రెండవ అధ్యాయములో మనం ఈ విషయాన్ని గ్రహిస్తాం అపోస్తకార్యము రెండవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వర్షంకి వచ్చేటప్పటికీ పేసిరు మీరు మారు పొంది పాప క్షేమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుకృష్ణాన పాపసం పొందుడి అప్పుడు మీరు పరిశుదాత్మ అను వరము పొందుతూరు ఇది బహు ఆశ్చర్యం వరం గిఫ్ట్ అంటాం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాం తెలుగులో వరం అంటాం అయితే ఇంగ్లీష్లో ఇంకొక పదం కూడా ఉంది రివార్డ్ అని రివార్డ్ అంటే బహుమానం అని ఉంది గిఫ్ట్కి రివార్డుకి చాలా తేడా ఉంటుంది ఈ విషయం నేను కొద్దిసేపు సమయం కడుపుతా వాటి మీద అయితే గిఫ్ట్ ఉచితంగా ఇస్తారు రివార్డు కష్టపడినందుకు వస్తుంది బహుమానం బహుమానం ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తితే గెలిస్తే బహుమానం గిఫ్ట్ ఏంది నువ్వు కష్టపడకున్నా ఎవరో ఒకరు వచ్చి నీకు ఏదో ఇస్తారు అది గిఫ్ట్ ఉదాహరణకి నీ బర్త్డే రోజు నీకు వచ్చి గిఫ్ట్ ఇచ్చిపోతారు ఏదో నువ్వు కష్టపడలే దాని గురించి ఎంతమంది బర్త్డేస్ కొరకు కష్టపడతారు ఈ లోకంలో నాకు తెలియదు బర్త్డే త్వరగరా త్వరగరా నా జీవితంలో అని కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారా అది తనంతట అదే వస్తుంది కదా మన దాని అప్పుడు దాన్ని నువ్వు ఏం సాధించినట్లు నీకు ఇష్టమున్నా లేకున్నా ఆ దినాలు ఉంటాయి బహుమా పుట్టిన తేదీ దాని రకరకాల తేదీలు ఉంటాయి మనకి మొట్టమొదటిసారి స్కూల్కి పోయిన తేదీ పిక్నిక్కి పోయిన తేదీ దాని తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ గ్యాప్ కనుక ఉంటాయి అదే విధానం అది కానీ ఆ రోజు ఎవరో ఒకరు వచ్చి నీకు బహుమానం ఇస్తా ఉంటారు వరం అంటాం గిఫ్ట్ అంటాం ఇంగ్లీష్ లో ఎందుకంటే నీ జీవితంలో ఈరోజు పుట్టిన తేదీ నీ పెళ్లి చేసుకున్న యానివర్సరీ దినము ఇంకా రకరకాల దినాలు ఉంటాయి అవి గ్యాప్ కార్థంగా నువ్వు చేసుకుంటున్నావు దేవునికి అది నీకు వరం లాగా ఇవ్వబడుతుంది అంటే నువ్వు కష్టపడకున్నా నువ్వు ఆ రోజు స్పెషల్ ఎందుకంటే నీకు పుట్టినరోజు కాబట్టి స్పెషల్ అన్నట్టు కాబట్టి ఆ రోజు నీకు గిఫ్ట్ ఇస్తున్నారు క్రిస్మస్ గిఫ్ట్స్ అంటాం క్రిస్మస్ రోజు ఏమవుతుంది పిల్లలందరూ వచ్చి చెట్టు కూర్చుంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారు ముందుగానే రహస్యంగానే వచ్చి అన్ని రకరకాల బోమాలు పెట్టి వెళ్ళిపోతారు దేవుడికి ఏది ఇష్టమో అది తర్వాత ఎవరు దాని తర్వాత ఇంకా ఏముండదు అన్నట్టు అవకాశం కాబట్టి నువ్వు అడగడం కూడా నాకు ఇదేం తెచ్చినా నాకు అదేం తెలియలేదు అని అడగడం కూడా వీలదు గిఫ్ట్ అంటే అర్థం అది లేక వరం అంటే అది అర్థం అది ఏది ఇచ్చినా తీసుకోక తప్పదన్నట్టు దాన్ని విలువని కోలచద్దన్నట్టు కాబట్టి మీరు పరిశురాత్మ అన్న ఎప్పుడు పొందుతారంటే ఏసుకరిస్తున్నా మమ్మ పాప్సం పొందినప్పుడే అని చెప్తున్నారు కండిషన్ అందుకే ఈ రోజు చూస్తున్నది చెప్పాలంటే ఎందుకు చాలా మందికి పరశురాత్మ అభిషేకపు సూచనలు కనిపించావంటే వాళ్ళు ఏసుక్రీసిన పాప్సం పొందని వారులా కనిపిస్తూ ఉంటారు ఎన్ని రకాల బాప్తిజులు అనేవన్నీ చెప్పాను కానీ అవన్నీ ప్రభు వల్ల లేక మనుషుల వల్ల కలిగినాయా కూడా నేను ఇప్పుడు చెప్పాను కానీ మనకు తెలిసినది మటుకు ఏస్క్రిస్ నామం అనే బైబిల్ అంతటా అదే ఉంది వాకింగ్ కాబట్టి మనం అట్లా తీసుకుంటున్నాం కొందరు ఈ కన్ఫ్యూజన్ లో పడి నిర్లక్ష్యం చేస్తూ బాక్సింగ్ ఇవ్వకుండా కాలాన్ని ముగిస్తా ఉన్నారు కాబట్టి ఈ తేడా మనకు తెలవాలా ఏంటంటే క్రొత్తగా జన్మించిన వారికి పరిశుద్ధాత్మ అన్న వరము అనుగ్రహించబడతాది ఎందుకంటే నువ్వు రక్షిపబడ్డ ప్రభు సమర్పి నీ జీవితానికి ప్రభుకి సమర్పించుకున్నావు కాబట్టి నీకు బహుమానం నిమిస్తుంది వీరొచ్చు అని పరిశుధాత్మ అభిషేకం ఇస్తా కాని కానీ క్రమేణ నువ్వు ఆత్మీయ జీవితంలో తగినట్లుగా జీవిస్తూ సాక్షిగా జీవిస్తూ అనేక ప్రాంతాలలో అనేక స్థలాల్లో పోయి సేవ చేస్తూ ఉంటే దానికి తగిన వరము అనం కానీ బహుమానం అంటుంది దాన్ని ఎందుకంటే కష్టపడేవాడికే బహుమానం కొన్నిసార్లు మనం చూస్తాం వరము బహుమానం కంటే ఎక్కువగా అనిపిస్తుంది యాక్చువల్గా బహుమానం ఎక్కువగా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం రెండవ దేమి ముప్పై ఎనిమిదో వర్షంలో పరిశుధాత్మ మీరు పరిశుధాత్మ అను వరము పొందుతూరు అది గ్యారంటీ అనేటి అయితే ఈ వరము బహుమానంగా ఎప్పుడు మారుతుంది అది నువ్వు అర్థం తీసుకోవాల ఈ వరము బహుమానం ఎప్పుడు వార్త మారుతుంది దాన్నే కృపవరలు మనం కృప వరములు పరుశుధాత్మ అన్న వరం వచ్చినాక అది బహుమనంలా కాదు వరంలాగా తీసుకుంటాం కానీ ఎప్పుడైతే నువ్వు దానికి తగినట్లు నీ సేవ జీవితంలో కొనసాగుతూ ఆయన కొరకు సాక్షిగా ఉంటూ ఉంటే వరములు స్టార్ట్ అవుతాయి లేక వరం అంటాం స్టార్ట్ అవుతాయి సార్ రివార్డ్ అంటాం దాని తగిన ప్రతిఫలం అయితే పరుశుదాత్మ నుంచి వచ్చే ప్రతి వరంని వరమే అంటాం మనం ఉదాహరణకి భాషల వరములు ఇవన్నింటినీ వరములు అంటాం నువ్వు దానికోరుకు కష్టపడలేదు అవి అనుగ్రహించబడ్డాయి నీ కానీ ఎప్పుడైతే ఒక వరాన్ని నువ్వు ఆయన మహిమ కొరకు వాడుతా ఉన్నావో కొంతకాలం నుంచి నెక్స్ట్ది యాడ్ అవుతా ఉంది నెక్స్ట్ది యాడ్ అవుతున్నాయి వీటన్నిటిని యాడ్ చేస్తే బహుమతి అంటాం అంటే దానికి తగిన ప్రతిఫలం అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి భాషల వరము ప్రవచన వరము స్వసత వరం ఇవన్నీ వరాలే అంటున్నాం మనం కానీ వీటన్నిటిని నువ్వు అమలు పరిచినాక వచ్చేదే నీకు బహుమానం ఏంది ఉదాహరణకి ఈ వరలన్నీ ఆయన మహిమ కొరకు వాడుతున్నప్పుడు అనేక మంది రక్షణ పొంది స్వస్థత పొందుతూ ఉంటారు మనుషులు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని జీవిస్తూ ఉంటారు కొంతమంది ఆ రీతిగా నువ్వు వారిని దేవుని చేత నీకు వరం బహుమానం అనుగ్రహించబడుతుంది కాబట్టి వరము ఆరంభంలో ఇవ్వగ పడుతుంది బహుమానము చివరిలో అంతే తేడా నేలంతా కష్టపడినాక నెల చివరికి వచ్చేదే బహుమానం అంట రివార్డ్ లేక బహుమానం అంట లేకుంటే రివార్డ్ అంటాం కానీ నువ్వు కష్టపడకుండా కూడా నీకు అనుగ్రహించబడింది వరం గిఫ్ట్ అంటాం ఇంగ్లీష్ లో బర్త్డే రోజు గిఫ్ట్ తీసుకొచ్చిస్తాను నీకు నువ్వేం కష్టపడ్డావు అంటే ఏం లేదు ఈరోజు బర్త్డే కొత్త వాటిలో వేసుకున్నా అంతేనా అట్లా మాట్లాడతారు కాబట్టి బాగా చేసుకోండి పర్శుధాత్మ అనేది బహుమానం కాదు వరమది అది గిఫ్ట్ రివార్డు కాదు ఆ క్లారిటీ మనకి చాలా అవసరం ఉదాహరణకి రక్షణ కూడా వరమే స్వస్థత కూడా వరమే పరిశుధాత్మ కూడా వరమే వీటన్నిటినీ నువ్వు ఆయన మహిమ కొరకు వాడినప్పుడు వచ్చేదే బహుమానం అంటే కష్టపడి పని చేసుకున్నావు కాబట్టి ఈరోజు మనం అది చూస్తాం సేవా జీవితంలో మనుషులకి దేవుడు వరాలు ఇచ్చేడు కానీ వాళ్ళు బహుమాన పొందుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ వరంలను భూమిలో నాటిపడేసి వాడుకుంటలేరు అన్నట్టు వరంని తర్వాత నేను కొంతకాలం కిందట కూడా చూపించిన మీకు ఐగుప్తు నుంచి ఇసాల పలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఏ ఆయన నేల నడుచుకుంటూ బయటికి రావడం బాప్ నీటి బాప్తిజమానికి సాదృశ్యం అని హెబ్బుల్ రాష్ట్రపతి గల పౌలు జ్ఞాపకం చేస్తారు కానీ అక్కడి నుంచి వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఆ యొక్క దేశంలో అడుగు పెట్టాలా అది బహుమానం అన్నట్టు కష్టపడి అక్కడికి వచ్చినది బహునం నేను ఏదో ఆ వాగ్దానం చేసినా కాబట్టి మీకు ఆటోమేటిక్ గా దానికి విలువ ఉండదు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి కానను దేశానికి వాళ్ళు బయలుదేరి రకం నుంచి కానున్న దేశంలో అడుగుపెట్టడము ఒక రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకానికే సాదృశ్యం యోర్ధ నది దాటడం కూడా ఒక రీతిగా పరిశుధాత్మకే సాదృశ్యం పరిశుద్ధాత్మ అభిషేకానికే సాదృశ్యం కానీ తెలుసు అది పర్లోక జీవన విధానం కాదు కదా ఈలోకమే కనాన్ ఇంకా నువ్వు బహు కణాన్లు అడుగుబెట్టాలంటే గొప్ప గొప్ప వ్యక్తులతో పెద్ద పెద్ద జీవ జీవులతోని కొట్టాల్సి వస్తుంది మనుషులతో కదా బహు భయంకరం కనిపించే వాళ్ళంట కదా ఉన్నత బాహు గల వాళ్ళు పొడుగ్గా ఉండేవాళ్ళు బలిష్ఠులు వాళ్ళు వాళ్ళ పొలం పంటలు చూస్తే మనిషి ఎత్తంత అంజురపు గెడ గెల ఇద్దరు మనుషులు మోయాల్సి వస్తుంది అటువంటి బహుగా కష్టపడి వాటిని వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు అక్కడ కాబట్టి ఎప్పుడైతే యుద్ధం చేసి గెలిచి అందులో నువ్వు స్థిరపడతావో అది నీకు బహుమానం లాగా అనుగ్రహించబడుతుంది నేను కేవలం అబ్రహ్మణకు వాగ్దనం చేసినంత మాత్రంన అది మీకు ఆటోమేటిక్గా రాదు మీరు కష్టపడి సంపాదించుకోవాలా అది బహుమానం బహుమానం ఎప్పుడైనా కష్టపడి తెచ్చుకోవాల్సిందే అంటే మీకు వరంను పాటిస్తే నీకు బహుమానం వస్తుంది అది సీక్రెట్ అర్థం కావాల నీ వరాన్ని నువ్వు పాటించకపోతే నీకు బహుమానం రాదు అందుకు చాలా మంది కృప వరాలు పొందుకొని బహుమానాల వరకు పోరు ఎందుకు అంటే ఆ వరాలు పొందుకొని నాటేసుకుంటారు అన్నట్టు వాళ్ళకి ఇచ్చిన తలాంతులని భూమిలో నాటేసుకుంటారు తలాంతులు ఫ్రీగా ఇస్తారు కదా దేవుడు నువ్వు కష్టపడలేదు దాని గురించి తలాంతలు కూడా వరాలే కాబట్టి ఏరా సముద్రపు అనుభవం గురించి బయటకు వచ్చినాక కణాల్లోనూ అడుగు పెట్టాలా ఎవరిద నది దాటాలా కణానలో అడుగు పెట్టాలా ఒక్కొక్క దశలో అది పరశుదాత్మకు నీటి సాదృశ్యం అన్న విషయాన్ని మనకి పౌరు జ్ఞాపం ఇస్తుంది మొదటి పనితుల్ రాష్ట్ర పత్రికా అధ్యాయము నాలుగవ వర్షంలో ఇవన్నీ నీడ వంటివి నిజ స్వరూపం క్రిస్తులో ఉందంటాడు అక్కడ కాబట్టి రెండు విధానలు ఒకటి ఏంటంటే పరిశుదాత్మ డైరెక్ట్ గా పొందుకోవడము పరుశుదాత్మ ఇండైరెక్ట్ గా పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి వీళ్ళు నలభై సంవత్సరంలో అరణ్య తిరిగినారు నలభై సంవత్సరాలు తిరిగి వచ్చి చుట్టూ అన్ని శ్రమలు పడి గాయాలు పోయి కొన్ని తరాలు గతించిపోయి కొంతమంది చనిపోయి చివరికి వాగ్దన దేశానికి అడుగు పెట్టినరు వాళ్ళు ఈరోజు కూడా మనం చూస్తాం అనేక మంది ఆ రీతిగానే కష్టపడి వాటిని సాధించుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్గా వాటిని ఎట్లా సాధించుకోగలం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలా కొంతమందికి నేను గమనించిన బాప్తిజం పొందగానే స్టార్ట్ అయిపోతుంది పరిశుదాత్మ అభిషేకం మరి కొంతమందికి బాప్తిజం తీసుకొని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలైనా పరశుధాత్మ రావట్లేదు ఎందుకంటే వరము కృతజ్ఞతతో పొందుకోవాల్సింది ఎందుకంటే నువ్వు కష్టపడలేదు దాని గురించి కానీ బహుమానము వందనాల చెప్తో పొందుకోవాల్సింది ఎందుకంటే నువ్వు కష్టపడి సాధించుకున్నావు కాబట్టి దాన్ని వదనాలు చెప్తావు దేవునికి వదనాలు ప్రవన్నది ఈ వరం ఇచ్చినది బహుమానం ఇచ్చినందుకంటూ వాటి వరలకి బహుమానులకి తేడా తెలిసినప్పుడు నీ సేవా విధానంలో బహు బహుగా నువ్వు జాగ్రత్తగా జీవించగలవు వాటిని నువ్వు బాగా స్థిరప్ చేయాలంటాడు ఎక్కడ చూస్తాం ఆ వాక్యం ఒకసారి చూడండి ఆ వాక్యం ఎప్పుడు నేను చూస్తున్న బైబిల్లో రెండవ తిమ్మతి రాసిన పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ తిమ్మతి రాసిన మొదటి అధ్యాయము అహేతు హేతువు నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను నీకు అనుగ్రహించబడ్డ ఆ కృపావరమును ప్రజ్వలింప చేయాలంటే ప్రజ్వలింప చేయడం తెలుసా ఏందో ఇంగ్లీష్లో స్టీర్ ఎస్టిఐఆర్ స్టిరింగ్ దాన్ని స్టిరింగ్ అంటే ఉదాహరణకి మనం మజ్జిగ చేస్తేప్పుడు మీదికి కిందికి మీదికి కిందికి దాన్ని పోస్తాం ఒక గ్లాస్లో పోసుకుంటాం పాయి నుంచి మళ్ళా కిందికి పోస్తాం మళ్ళా గ్లాస్లోకి వస్తాం మళ్ళా పాయి నుంచి కిందికి పోస్తాం దాన్ని స్టీరింగ్ అంటాం దాన్ని యాక్చువల్గా ప్రజ్వలింప చేయడం స్టీరింగ్ అంటాం నీకు ఇచ్చిన కలిగిన ఆ దేవుని కృపవారను బాగా ప్రజ్వలింప చూపించుకోవాలంట బయటికి దాన్ని పాటిస్తేనే ఉండాలంట అక్కడేగా మనం అందరం పోగొట్టుకుంటూ ఉంటాం అవకాశం ప్రతి ఒక్కరు అక్కడే పోగొట్టుకుంటారు దాన్ని దాన్ని ప్రజ్వలింపజేయక కొంతమంది నేను గమనించిన వాళ్ళకి ఇచ్చిన ఆ స్వస్థత వరాన్ని ప్రజ్వలింప చేసుకుంటూ వాళ్ళ జీవితం సేవలో వరాలు చూస్తూనే ఉన్నారు కాబట్టి చిన్న చిన్న దశలో స్వస్థతలు జరగడం కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద రోగాలు మనుషులను విడిచిపెట్టిపోవడం వాళ్ళ సేవా జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఎందుకు దాన్ని బాగా స్టీర్ చేసింటాడు ఇట్లా ఆమ్లెట్ కొడతారు చూడండి స్పూన్ పట్టుకొని ఎగ్ ఒక బోల్ లేసి స్పూన్ పెట్టి కొడతా ఉంటాడు దాన్ని స్టీరింగ్ అంటాం మనం అట్లా నీ యొక్క నీకు అనుగ్రహించబడ్డ ఆ వరాన్ని నువ్వు బహుగా స్టీరప్ చేయాలా చెప్తుంది వాక్యం లేకపోతే అది మూలగ పడిపోతుంది అంటున్నాడు బహుమానాలు దేవుడు తీసుకోడు సరే వరాలు నీకు వాటిని వాపస్ తీసుకోడు ను స్టిరప్ చేసుకుంటా వాడుకుంటున్నలా నువ్వు దానికి నీకు బహుమా ఒక వరం ఇచ్చాడు దేవుడు ఒక గుడ్డు గుడ్డుని తీసుకొచ్చుకొని ఇట్లా పెట్టుకుంటున్నావు దాన్ని అది ఆ గుడ్డు ఎంత కాలమైనా అట్లా ఉంటుంది అది దాన్ని ఎప్పుడు వాడుకుంటావు దాన్ని గుడ్డుని పగలగొట్టి గోల్ కొట్టినప్పుడు స్టిరింగ్ చేసినప్పుడు అది మనకు కావాల్సిన విషయం సత్యం కాబట్టి పశుదాత్మకు సంబంధించిన విషయాలు మనం మరికొన్ని తీరంగా గణిస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ పరిశుధాత్మ అనేదే ఒక వరము అన్న విషయాన్ని ఎందుకు తీస్తున్నావు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చా అదొక బహుమానం దేవుడు మనకి ఎందుకంటే రక్షింపబడ్డ వారికి ఆ బహుమానం ఇస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఒక అతిథి లేక ఒక గెస్ట్ లాగా దేవుని సన్నిధికి వచ్చినావు వచ్చి నీ జీవితానికి సమర్పించినవు సమర్పించినందుకు నీకు ఇది బహుమానం అట్లా ఆలోచించాల ఇంటికి వస్తే పండగ పిలిచే వరం వస్తే వాళ్ళకి బహుమానం పెడతారు బట్టలు ఇది కూడా అట్లనే గిఫ్ట్ అన్నట్టు నేను బహుమానాన్ని తప్పుగా అగైన్ వరానికి బహుమానికి తేడా లేకుండా మాట్లాడేస్తున్నా కానీ ఇంటికి వచ్చే వాళ్ళకందరికీ వరం ఇస్తూ ఉంటాం కష్టపడ్డ కష్టపడి సాధించడం వాళ్ళకి బహుమానాలు ఉంటాం అది తేడా చెప్పే పాయింట్ ఎందుకు ఇది కూడా బహు ఆశ్చర్యం ప్రపోష్ణకరము అధ్యాయము పదిహేడో వర్షంలో ఏం చూస్తామంటే అంత్య దినంలో నన్న ప్రవచనం మీకు తెలుసు పేతురు ఆ ప్రవచనాన్ని చూ సూచిస్తున్నాడు ఆ యొక్క యోవేల గ్రంథంలోని ప్రవచనం అంత్య దినం ఈ పది రవచనం అంత్య దినంలో ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించేదను అయితే ఇంగ్లీష్ లో లేదు అంత్య దినలో నా ఆత్మను మనుషుల మీద కుమ్మరించacağını తెలుగులో ఉంటే ఇంగ్లీష్ లో ఏమొందంటే and it shall come to pass in the last days said lord said god i will pour out of my spirit upon all flesh ఎంతైరం flesh మీదనే ఆత్మను పంపिस्तान అంటే తమస్త శరీరల మీద నా ఆత్మను కుమరిస్తా అంటాడు మనుషులు అని చెప్తుంది అది శరీరాలు అని చెప్తుంది అంటే శరీరం ఎవరి చెప్పాలంటే కూడా శరీరము మనిషికి శరీరం అన్నట్టే ఎవరికి చెప్పాలంటే ఎందుకు అంటే అది మనం చేస్తే మొదటి పొన్న పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వస్తుంలో మీకు తెలియదా మీ దేహమే దేవుని ఆలయమని అది పరిశుద్ధాత్మకు నిలయమని మీకు తెలియదా పరిశుద్ధాత్మకు ఆలయమని మీకు తెలియదా కాబట్టి మన శరీరాలలోనే పరశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు అన్న విషయము పౌలు మనకి కూడా చూపిస్తున్నాడు ముఖ్యంగా ఈ లోకము దాన్ని గ్రహించలేదు మనం అందుకే చూస్తూ క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం కాదు పరశుదాత్మకు సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుతుంటే ఎందుకంటే దాని గురించి నువ్వు దాన్ని ఎట్లా పొందుకుంటావు అందుకు చాలా మంది పరుశాత్మను పొందుకోలేకపోతున్నారు ఏదో ఆచారబద్ధంగా జీవిస్తా ఉన్నారు కానీ వ్యూహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం చూస్తున్న దాని గురించి వ్యూహాను వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో లోకము ఆయనను చూడద్దు ఎవరిని ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు చూడండి పదహార వచ్చం నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ యొక్క ఎల్లప్పుడూ ఉండిటకాయ ఆయన వేరే ఒక ఆదన అనగా సత్యశ్వర ఆత్మను మీకు అనుగ్రహించను చూడండి ఇక్కడ తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరశురాత్ముడు ఉన్నాడు పదన వర్షంలో ఎంతకు దేవుడు అంటే ముగ్గురు ఒకటే అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు తండ్రిని వేడుకుంటా అంటాడు ఒకరు కుమారుడు ఏందు ఏమని మీ అంతకు ఎల్లప్పుడూ ఉండటకై వేరే ఒక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించను పదిహేను వర్షం లోకము ఆయనను చూడదు లోకము ఆయనను చూడదు ఆయనను ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు ఇక్కడుంది సీక్రెట్ ఎందుకు పరసాత్మను పొందుకోలేకపోతున్నారు క్రైస్తవులలో అంటే వాళ్ళు ఇంకా లోకస్తుల్లాగా ఉన్నారు అందుకు ఆయనను చూడలేకపోతున్నారు అందుకు ఆయనను పొందలేకపోతున్నారు మీరు అంటే మన గురించి మాట్లాడుతున్నాడు మీరు ఆయనను ఎరుగుదురు ఆయనతో ఆయన మీతో కూడా నివసించాను మీలో ఉండును మన మధ్యలో ఉంటాడంట మనలో ఉంటాడంట ఓ ఆశ్చర్యకరమైన విషయం ఇది కాబట్టి మరోసారి మనము త్రిత్వపు త్రిత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడు తన యొక్క మూడు గుణగణాలను మనం చూపిస్తున్నాడు కాబట్టి పశుధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ మనం చూస్తున్నాం మరోసారి జ్ఞాపకం చేస్తున్నాం పరుషుత్మ పొందుకోవాలంటే ఏం నివనని చూడడం నేర్చుకోవాలా ఆయన ఆయన గురించి ఎరగడం నేర్చుకోవాలా ఆయనని పొందుకోవడం నేర్చుకోవాల అయితే మేము గతంలో కూడా చూపేసిన పరుశురాత్మ గురించి ఆయన ఊరికి దుఃఖపడతా ఉంటాడు అంటే చాలా సెన్సిటివ్ అన్నట్టు పరుశురాత్మ దేవుడు బహు సెన్సిటివ్ ఎంత పవర్ఫుల్ మనిషో అంత సెన్సిటివ్ మనిషి కూడా అంటారు మనిషి అని చెప్పడానికి వీళ్ళదు కానీ ఎంత పవర్ఫుల్ దేవుడో అంత సెన్సిటివ్ దేవుడు మన దేవుడు చిన్న మాటకు కూడా నొచ్చుకుంటాడైనా ఆయనకి వ్యతిరేకంగా ఏది మాట్లాడా నొచ్చుకుంటాడైనా ఏడుస్తుంటాడు పరశురాత్మ ఏడుస్తాడు దుఃఖంలో కాబట్టి మనము పరశురాత్మను సంతోషించే వాళ్ళు లాగా ఆయన వాక్యానికి వేదత చూపిస్తూ ఆయనను ఆనందిస్తూ మనం ముందుకు పోతూ ఉండాలి అది బహు ప్రాముఖ్యమైంది మన సేవ జీవితానికి కాబట్టి లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందదు కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ చేయండి ఆయనను పొందుకోవాలంటే ఆయనను ఎరగాల ఆయనను చూడాలా ఎక్కడ చూస్తాం చెప్పండి ఎక్కడ చూస్తాం ఆయనని ఆయన కన్నా కనిపించేందుకు వాడు కదా ఎట్లా చూస్తాం అని అందుకే ఇరవై మూడో వర్షంలో ఏం చేయాలని అడిగింది ఏసు ఒకడు నన్ను ప్రేమించడల్లా వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాని ప్రేమించను మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతము ఇది ప్రేమకు సంబంధించింది కదా అయితే బహు ఆశ్చర్యంగా వాక్యం ఆయనని ప్రేమించడం ఆయన మాట గైకొనడం ఇరవై మూడవ వర్షంలో ఏసులోని ప్రేమించడం అంటే ఆయన మాటని గైకొనడం ఎప్పుడైతే నువ్వు ఆ మాట కై కొంటావో అప్పుడు తండ్రి కూడా ఆయన ప్రేమి మనల్ని ప్రేమిస్తాడు బాగా అర్థం తీసుకుని ఏసు ఒకడు నా వాడు మాట కాను అంటే మనం ఏసులోని ప్రేమించిన ఎట్లా ప్రేమిస్తామంటే ఆయన మాటల ప్రకారంగా జీవిస్తే అప్పుడు తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడు దాని తర్వాత మన ఎందు నివాసం చేస్తారంట నీ హృదయం నుంచి కూర్చుంట తండ్రి కుమారుడు పరశుదాత్ముడు ముగ్గురు కాబట్టి ఇరవై నాలుగు వర్షాలు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైపోయాడు ఎవరు పొందుకోరు పరశురాత్మ మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ అద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్తున్నాయి ఏంది అది ఇరవై నాలుగో ఆదర ఇరవై ఆరో ఆదరణకర్త అనగా తండ్రి నా నామం నా పంపబో పరశుధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును కాబట్టి ఆయన ప్రేమించడము ఆయన మాట కైపడడం అప్పుడే పరశుధాత్ముడు మనకి అనుగ్రహించబడతాడు అన్న విషయాన్ని ఇక్కడ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు పౌరు కాబట్టి ఒక విషయం హెచ్చరిస్తా ఉంటేనే అనేక పర్యలు ఏంటంటే నువ్వు ఎంతగా దేవుని సేవకుని దేవుని బిడవైనా కానీ దేవుని పట్ల నీకున్న ఆసక్తి ఎటువంటిది ఒకని మించి ఒకరికుండాల ఆసక్తి నేను నేర్చుకున్నాను నా లైఫ్ అంతా నాకంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళ గురించి చూసిన సేవలో నాకంటే ఎక్కువగా బైబుల్ జ్ఞానం ఉన్న నేను చూసిన సేవలో నాకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే నేను చూసినాను నా లైఫ్ లో నాకు కూడా అటువంటి స్ట్రాంగ్ డిజైర్ కావాలా ప్రవ్వా అని నేను వెంటబడ్డా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించి పరిగెత్తినట్లు నేను పరిగెత్తే వాడిని ఈరోజు కూడా అదే ప్రయాస పడుతుంది కొన్ని కొన్ని సార్లు ఎన్ని గంటలు దేవుని సేవలు ఉంటాం మనం ఎన్ని ప్రాంతాలు పోతుంటాం సరే లాస్ట్ వీక్ అంతా త్రీ డేస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ముఖ్యంగా త్రీ డే అండ్ ఫోర్త్ డే అన్ని గ్రామాలు తిరిగిన మనం అంత భయంకరమైన ఎండలో ఆ ఈదరగాలి దగుతుంది కండ్లన్నీ మంటలు నాకైతే కండ్లన్నీ మంటలు ఆ వేడి గాలి గిలిస్తే ముక్కంతా డిస్టర్బ్ అయిపోయి చాలా భయంకరంగా నా పరిస్థితి కంటిన్యూస్ గా చెమటలు గారుతనే ఉన్నాయి తొడుచుకుంటేనేమో మంటలేస్తా ఉంది చాలా భయంకరంగా ఉంది ఎన్ని ఎన్ని లీటర్ల నీళ్ళు దాగినామో ప్రతిరోజు ఒక పదిహేను లీటర్ల బాటిల్స్ తీసుకొని పోతున్నాము అవి సరిపోక మళ్ళీ వస్తా వస్తే ఇంకొక నాలుగు బాగు లీటర్ల బాటల్ ఎంత తాగినా కూడా ఆ తీరనిది అంత భయంకరమైన వేడి హైదరాబాద్ బెస్ట్ అనిపించింది నాకు నేను హైదరాబాద్ లో ప్రతిరోజు నింసాస్తక్ చేడానికి పోయిట్ని మధ్యాహ్నం పూట ఈ వేడి లేని ఆ వేడి భరించాలని వేడి తప్ప అంత భయంకరంగా వేడి కానీ మొదటి వరం రేపు భాషల వరానికి సంబంధించిన వాక్యం నేను రేపు ఆరంభిస్తాను దానికి సంబంధించినవి అన్ని తప్పిదములు ఎన్ని ఉన్నాయి దాన్ని ఏరితిగా అర్థం చేసుకోలేవని నేను మీకు చూపిస్తాను రేపటి దాని గురించి ఇతర వరాలన్నిటినీ ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి అన్నీ నేను చూపిస్తూ ఉంటాను ఎన్ని వరలు అన్ని వరల గురించి మనం రేపటి మనం ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి చివరిగా మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దేవుని గురించిన ఆసక్తి విపరీతం రాని దేవుని అందు దేవుని జ్ఞానం అందు దేవుని చిత్తం కాబట్టి మనకి అటువంటి జ్ఞానం రావాలంటే ఆసక్తి బహుగా ఆసక్తి ఉండాల నువ్వు ఉద్యోగం చేస్తున్నాగో తర్వాత ఎంతగా ఆసక్తి చూపిస్తే అంతగా నువ్వు పొందుకోగలవు దేవుని ఆ విషయమే వ్యూహాంశు వార్త ఏడవ అధ్యాయంలో ఒకటి చూపించిన వాక్యాన్ని ముగించేస్తా యూహాన్సు వార్త అధ్యాయము ముప్పై ఏడవ ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినంన ఏసు నిలిచిన నిలిచి ఎవడైనా నువ్వు నా ఎదుగు వచ్చి దప్పి తీర్చుకున్న వలేను ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాడు బహు వాక్యం ముప్పై ఏడవసరం చూడం మరోసారి ఆ పండుగలలో పండగలో మహాదినమైన అంత్య దినమైన అది పండగ ఎట్లయితుంది ఏసు నిలిచి ఎవడనన్ను దప్పిగొన్నడలా నా వచ్చి దప్పి తీర్చుకునవలెనో పర్శుదాత్మ పొందుకోవాలంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది అదేం తెలుసా దప్పికతో పోల్చిడు పర్శుదాత్మ పొందుకోవాలనే దప్పిక నీకు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాణి కడుపులో నుండి జీవజన నదులు పారణని దగ్గరగా చెప్పాను చాలామంది జీవజన నదులు వాక్యం అనుకుంటారు కాదు ముప్పై తొమ్మిది వర్షం నుంచి అదేందనేడు తన విశ్వాసం ఉంచి వారు ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాను ఇవన్నీ సీక్రెట్స్ ఎన్ని రాసి పెట్టింది దేవుడు కాబట్టి జీవలజన నదులు పారాలంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటారు జీవజన నదులు అంటేనే పరిశుధాత్మ అని చెప్తున్నాడు తర్వాత ఇంకొక సీక్రెట్ ముప్పై తొమ్మిది యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు ఈ సీక్రెట్ అర్థం చేసుకోండి పరిశుధాత్మ అభిషేకం లేని ఈ సత్యం గ్రహించండి ఏంటి అంటే జీవితం ద్వారా ఆయనని మహిమ పరచలేవు ఆయనని ఎంతగా మహిమపరిస్తే అంతగా నీకు పరశుదాత్మని అనుగ్రహిస్తాడు వరంలాగా నీ జీవితంలో అది అర్థం చేసుకోవాలా నువ్వేదో నిర్లక్ష్యంగా ఉంటే అతనే ఉడిపోతుంది లైఫ్ పరశుద్ధాత్ముడు నిజంగా నీ హృదయంలోకి వచ్చి నివసించాలా నీ జీవితంలో మార్పులు కనిపించాలా అంటే మటుకు నువ్వు ఆయనని బహుగా మహిమపరచాలా నీ సేవలో నువ్వు వాక్యం చెప్పే దాంట్లో ఏ శ్రవణ్ణి మహిమపరుస్తూ ఉండాలా ప్రతిదీ ఆశ్చర్యకరంగా ఉంటే ఇవన్నీ పరుశుధాత్ముడు మన కొరకు ఎందుకు ఇంత జాగ్రత్తగా భద్రపరిచిండు అంటే మనం దీన్ని క్రమంగా సరైన విధానంగా అర్థం చేసుకొని మన జీవితం ఏంటంటే ఇతరులకు బోధించడమే కదా రక్షింపబడ్డ వారికి ఈ సత్యాలు బోధించాలా ప్రతి ఒక్కరు పరుషుత్మ పొందుకోవాల వరం కాబట్టి దాని తర్వాత బహుమరాలు పొందుకోవాలా ప్రయాసప్రాణం కాబట్టి పరుశుధాత్మని దేవుని మేము ఒకరుకు వాడుకున్నప్పుడు కృప వరాలని దేవుని కొరకు వాడుకున్నప్పుడు మనకి బహుమానాలు అనుగ్రహించబడతా ఉంటాయి కాబట్టి రేపటి దినంన వీలైతే భాషల్లో మరడం ఎంత ప్రాముఖ్యమైంది సేవకుని జీవితంలో అన్న విషయాన్ని నేను ఎందుకంటే ఇందులో రెండు గుంపులు ఉన్నాయి కరీస్త గుంపులు ఎక్కడా గుంపులు కనిపిస్తూ ఒక గుంపు ఏంటంటే ఈ భాషల వరము ఆగిపోయింది బ్రదర్ అనే గుంపు ఇంకొక గుంపు ఏమంటుందంటే లేదు ఇంకా తరచు నడుస్తూనేది ఆయన వచ్చేంత వరకు భాషలు ఉంటాయి అండ్ ఇంకొక గుంపు భాషలు నిలిచిపోయినాయి అనే గుంపుని సెసేషనిస్ట్ క్రిస్టియన్స్ అంటారు అదొక గుంపు క్రైస్తవ గుంపు ఎప్పుడు మనం వింటూ ఉంటాం ఎన్ని గుంపులు ఉన్నాయి బ్రదర్ బైబుల్ ఈరోజు క్రైస్తవ గుంపులు గ్రూప్స్ లలో క్రైస్తవ సంఘంలో క్రైస్తవత్వంలో అంటే యాభై వేలకు మించి ఉన్నాయి గుంపులు మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ డెనామినేషన్స్ ఉన్నాయండి బైబుల్ మతపరమైన జీవితం ఏం లాభం ఎన్ని డెనామినేషన్స్ ఉంటాయి సెసేషనిస్ ఏమంటారంటే ఉండే ఒకప్పుడు భాషలు అవి ఆగిపోయినాయి అనే గుంపు అది ఇంకొక లేదు ఇంకా ఉంది చూడు మేము పాటిస్తున్నాం అదొక గుంపు అయితే నాకొక గుంపు జ్ఞాపనికి వచ్చింది అది ఎవరు చెప్పలేదు నేనే గ్రహించగలుగుతాను ఎందుకు ప్రభావ కొందరు తృణీకరిస్తారంటే ఆయన స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే అనుభవం లేనివాడు దాని గురించి ఎట్లా మాట్లాడతాడు భాషల వరము అనుభవం లేనివాడు భాషల గురించి వ్యతిరేకంగానే మాట్లాడతాడు లేకుంటే సైలెంట్గా ఉంటాడు ఎందుకు వచ్చే తలనొప్పి రాని వేసేదారకుడు ఇంకోటి ఏమంటాడంటే నేను పొందుకోలేదు బైబిల్ అయితే ఉంది కదా బైబిల్లో ఉంది కానీ నాకు అనుభవం లేదు బైబిల్లో ఉంది కాబట్టి అది ఉండొచ్చు అని వ్యతిరేకంగా మాట్లాడాడు అట్లా ఇంకో మూడో గుంపు బయటకు వస్తుంటుంది అట్లా ఈరోజు ఎన్నో గుంపులు అట్లున్నాయి వ్యతిరేకంగా వ్యతిరేకంగా అనుగుణంగా అవి నేను రేపటినని మీకు చూపిస్తా అంతవరకు దేవుడు మనకు సహకరి ఉండాలి తర్వాత నేను చాలా మంది సాక్ష్యాలు విన్నా ఈ భాషల వరం పొందుకున్న వాళ్ళు భాషలలో దేవుని స్థితించడం వల్ల ఏం జరిగింది వాళ్ళ జీవితాలలోనే సాక్ష్యాలు పంచుకున్నారు నాకు కూడా ఉంది అటువంటి సాక్ష్యం గంటలు గంటలు దేవుని భాషలో స్థితించడం వల్ల జరిగిన అద్భుతాలు ఏంది దర్శనాలు నాకు అనుభవాలు అవి నేను ఎక్కువ దీర్ఘంగా నేను ప్రకటించాలి ఎందుకంటే వాక్యాన్ని మనం ప్రకటించాలా వాక్యాన్ని చూపించి మనుషులు వాకించా టాకసి కానీ వెరీ క్లుప్తంగానే ఆ సాక్ష్యాలు పంచుకుంటా రేపటి నుంచి అంటే అంతవరకు దేవుడు మనకు సరిగ్గా ప్రార్థిస్తాం పరిశుధురా ఒక దేవ మీకు వందనాలనైనా పరిశుధాత్మ అన్న వరము మీరు మాకు అనుగ్రహిస్తాన్నారు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు వందనాలి కానీ ప్రభా పరుశుదాత్మ వరములను అన్నిటినీ మేము వినియోగించుకొని మీ మహమార్థంగా దాన్ని వాడినప్పుడు దానికి తగిన దానికి రా దానికి రావాల్సిన బహుమానం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు అది మీ చేతిలో ఉంది ప్రభా ప్రతి ఒక్కరికి ఎవడి బహుమానం వాడికే అని చెప్తారు నైనా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడా సర్వశక్తి సంపన్నడానికి వర్ణాలేసయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజీల నిలబెట్టుకున్నారు ప్రభావ ఈ యొక్క మధ్య కాల సమరైనా స్వరమైన దనితన భాగ్యాన్ని మీరు మాకు కృపావరాల గురించి నైనా పశుధాత్మ అభిషేకం గురించి మీరు మాతో మాట్లాడిన ప్రభావ నైనా ఒక వరం ప్రవ్వ అది మాకు అనుగ్రించబడింది ప్రభావ గిఫ్ట్ లాగా ప్రభావ నైనా గిఫ్ట్ ని మేము కాపాడుకోవాలా ప్రభావ పశుధాత్మ నేను కూడా దుఃఖపరచదు ప్రభావ ప్రతి క్షణం నైనా మిమ్మల్ని సంతోష పెట్టాలా అధికంగా ప్రభావ నేను మహిమ పరచాలా ప్రభావ మాకిచ్చిన ప్రతి కృపావరాల ప్రభ మీ మహిమ కొరకు మేము ప్రజ్వలింప చేయాలా ప్రవ్వ నేను వాటిని సిరప్ చేయాలా ప్రభా ప్రతి దశలో నైన్ వాటిని రెట్టింపు చేసుకోవాలా మనుషులు కనిపించాలా ప్రభావ ఆ కిఫ్ట్ నేను ఎందుకంటే ప్రభావ అది మాలోనే ఉంటే ప్రభావ అది వ్యర్థం ప్రభావ అది మనుషులు కనిపించాలా ఎందుకంటే ఆ అనుభవం ఉన్నప్పుడే ప్రభావ అనేకులు అనుభవం రాగలరు ప్రభావ కాబట్టి నేను అలాంటి అనుభవం మమ్మల్ని సంపూర్ణంగా నడిపించమని ప్రార్థిష్టం గొప్ప దేవన తన ప్రతి దశలో ప్రభావ మీ ఆత్మకి సమర్పించుకోవాలా ప్రభా మిమ్మని ప్రేమించే వాళ్ళు మీ ఓ ప్రభావ ఉన్నప్పుడే ప్రభా తను ఏసయ మీరు మా నివాసం చేస్తున్నారు ప్రభా కాబట్టి నైనా ప్రతి క్షణం నైనా ఈ వాక్యం మీ విధేయత చూపించినప్పుడే ప్రభా పశుధాత్మ మేము చూడగలం ప్రభావ ఓ ప్రభావ మేము తెలుసుకోగలం ప్రభావ మృదయం నివసి నివసింపజేయగలం ప్రభావ నైనా ఇస్తాయా నా హృదయాలు మీరు నివసించగలరు నైనా దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ప్రతి క్షణం ఈ యొక్క వరాల ప్రభావం అయినా మేము మాకు ఇచ్చినాక మీ మై మొకరుకు మేము వాడాలా ప్రభావ భాషలు మీరు మాకు ఇచ్చినది కానీ కూడా ప్రభావం మీరు ప్రాక్టీస్ చేయలేదు ప్రభావ కాబట్టి నేను భాషలకు వరం మేము సంపూర్ణంగా మేము దాన్ని ప్రాక్టీస్ చేయాలా ప్రాభ సిరప్ చేయాలా ప్రభావ నైనా అర్థం చెప్పే వరం కోసం మేము ప్రయాసపడాలి ప్రాభ ఆ అనుభవంలో మేము ఇంకా పోలేదు ప్రాభ ప్రభా నన్ను క్షమించమని ప్రాదిష్టం గిఫ్ట్స్ అన్నింటిని ప్రభావ ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చినారు ప్రభావ కానీ ఇప్పుడు అర్థం అవుతున్న ప్రభావ మీరు ఎలాంటి గిఫ్ట్స్ మాకు ఇచ్చిన కానీ వాటి అన్నిటిని ఎప్పుడు కూడా మేము ప్రభావ నేను మేము వాడలేదు ప్రభావ రీతిగానే పెట్టేసినాం ప్రభావ క్షమించమను ప్రాదిష్టం ఆయన గొప్పదే సిరప్ చేసుకోవాలా ప్రాభ ఈ రోజు నుంచి ఓ ప్రభావ ఆ రీతి మిమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన ప్రతి దశలో ప్రభావ తండ్రి మిమ్మల్ని ఉండాల ప్రభా అధికంగా ప్రభావ మీ ఆత్మతో నింపబడాల ప్రభావ పరిశుధాత్మను అడుగు వారికి కొల తెలియకుండా దారులంగా కుమ్మరిస్తున్నారు మీ సంధుల కూర్చొని అయినా దారులంగా మీ ఆత్మతో నింపబడాల ప్రభా పరిశుద్ధాత్మను మేము ఆనందించాలా పరిశుద్ధాత్మని మేము ప్రార్థించాలా ప్రభా అన్ని అనుభవాలు ప్రభావ మేము పొందుకోవాలని సహాయపడమని ప్రాదిష్టమైన క్రైస్తవ జీవితంలో ప్రభావ ఇక అనుభవం ఓ ప్రభా సంఘాలు ఎన్నో ఉన్నాయి ప్రభావ స్థితిలో ఉన్నారు ప్రభా కానీ పావులు లాంటి వాడు పోగొట్టే ప్రభావ అక్కడ అఫోర్ లాంటి వాడు ప్రావా అక్కడ పన్నెండు మంది శిష్యులు ప్రభావ పరిశుదాత్మ పొందుకున్నారు ప్రభావాప్యసం కూడా పొందుకున్నారనైనా తర్వాత పరుశుదాత్మ పొందుకున్నారనైనా ఆ సత్యం తెలియక ఎంతో ఉన్నారు ప్రకటించలేని స్థితిలో ఉన్నారు తెలియని స్థితిలో ఉంది ప్రభావ కాబట్టి మాకు బయలుపరచబడిన ఈ సత్యాన్ని ప్రభావ మేము అనేక చోట్ల మేము పంచుకోవాలా ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళే ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రావా ఈ అనుభవాలకు మేము మనుషులు తీసుకొని రావాలా ప్రభావ పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ప్రభావ నేను సంతోష పెట్టలేం మీకు ఇష్టలుగా మేము జీవించలేము ప్రభావా ప్రభుణాన్ని మీకు నిన్ను మహిమపరచలేమునైనా పరిశుద్ధంగా జీవించలేము ప్రాభ అయినా మా హృదయం మా దేహం మీకు ఆత్మకు ఆలమేందు ప్రభావ కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాల ప్రభావ పరిశుధాత్మను దుఃఖపరచుకోకుండా ప్రభావ ప్రతిక్షణం సంతోష పెట్టి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన వాక్యం ధర్మతో మాట్లాడిన ప్రభావ ఎన్నో విషయాలు మాకు మాట్లాడిన తండ్రి నీకు ఎంతో వందాలుసాయా వాక్యం మా హృదయాలు మేము భద్రపరుచుకొని మీ వాక్యనుసారంగా మేము జీవించి బిడ్డలకు తయారు చేయమని ప్రాదిష్టమైన మీ సన్నిధులు ఎక్కువ సమయం మేము గడపాల ప్రభావ వాక్యంలో ఎక్కువ సమయం గడపాల ప్రభావ పరిశుధాత్మతో నింపబడాల మా హృదయంలోకి జీవజల నదులు పొర్లి పారాల ప్రభ అయినా తను మీ బిడ్డల పొందు ఆత్మ గురించి మీరు ఈ మాట చెప్పిన వాక్యం ఉంది ప్రభ కాబట్టి ప్రభ మా కడుపులోకి వెళ్ళి జీవజాల నదులు పొర్లి సత్యం ప్రభావ అట్లా ప్రకటించబడాల ప్రభావ రీతిగా ఆ జీవం ఆ సత్యం ప్రభావ నీకుల ప్రభావ తాకాల ప్రభావ నీకులు సత్యంలోకి రావాల అనుభవంలోకి రావాల ప్రాభ అలాంటి సేవలో మమ్మల్ని అందరు నడిపించమని ప్రధిష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాయి థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ ఎంతో వందాలి ప్రభావ ఈ వాక్యమారులు మీరు భద్రపరచుకుని ఓ ప్రభా చివరి వరకు మీ రక్షణ ప్రాణాలకు నివసించాల ప్రాభ ఆ నీకులకు ప్రభావి సత్యాన్ని ప్రకటించాల ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీ ఆత్మ నడిపింపబడాల ప్రాభ మా తలంపుల్లో మా ఆలోచనల సమస్తంలో మీరున్న ప్రభా తండ్రి ఎస్ఐ మీ ఆత్మ మాకు అనుగ్రించిన పరుషురాత్మ దేవ మా హృదయంలో మీరున్న మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం మీ ఆలోచన నడిపించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకుని మీరు ఆ సిద్ధపరచుకోమని ప్రార్థిష్టమైన ఆరోగ్యంలో పాల్గొనే బ్రదర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కృప కృప మాకు అందరికీ అనుగరించినైనా గిఫ్ట్స్ అన్నింటిని ప్రభావ మేము వాటిని సీరప్ చేసేలాగానే మీ కృపా అనుగరించండి ప్రాక్టీస్ చేసేలా రెట్టింపు చేసుకోవాల ప్రభావ వాటి మేము ప్రవా భూముల నాటానికి వీలేదు ప్రభావ వాటిని రెట్టింపు చేసుకోవాల ప్రభావ ఆయన వాటిని ప్రజ్జిలింపజేల ప్రాభ ఆయన మాకు ఇచ్చిన కృపావరాన్ని మేము ఫ్రజ్జిలింపజేలా ప్రాభ తండ్రి మీ బిడల దాన్ని మీరు మాకు అనుగ్రహించబండి ఈ సత్యాల ప్రాభ కాబట్టి కృపావరం మేము పొందుకున్నాం ప్రభావా ఫ్రజ్జిలింపజేలా ప్రాభ ఆ రీతి నడిపించండి ఈ గొప్ప పరిచర్లు మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రాభ ఎన్నో సత్యాల ప్రాభ మీరు మాకు బయలుపరుస్తున్నారు అనేక పర్యాల వాటి అన్నింటి మేము ఇతరులకు మేము పంచుకోవాలా ప్రభావ అది మాలు ఉండటానికి వీలేదు ప్రాభ మేము స్వార్థపరం అయితే కాబట్టి మేము ఆ రీతి ఉండకుండా ప్రాభ నిస్వార్థమైన సేవ మేము చేయాలి హృదయం కలిగి ప్రాభ నేను మయమపరచాలా ప్రతి దశలో చూస్తే మీ ప్రేమ వాళ్ళ హృదయంలో ఉప్ప ప్రవ్వ నేను ఆ రీతికి మనుషులు మేము మీ ప్రేమను చూపించాలా మనుషులకు నైనా అనేకులు సత్యంలో నడిపించాలా ప్రవ్వ అలాంటి మనసు అలాంటి తలంపులు అలాంటి జ్ఞానం మీ మనసు మాకు అందరికీ నడిపించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకొని ఈ దినవంతా కూడా మీరు మాకు సాయం చేతి నడిపించాను మీకు పరిశుభా నిర్మింపు దయచేసి ఓ ప్రభావం అడుగుపెట్టి ప్రతి స్థలాల్లో మాకు సమాధానం గురించి ఘన విజయం అనుగురించి మన ప్రాదిష్టమైన మన కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ఎందుకంటే మీ సంపూర్ణమైన స్వస్థత అనుగ్రించిన అయినా సంపూర్ణ హీలింగ్ దయచేయండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టిపోయిన ప్రభావ మీ కొరకు శాసనం పెట్టుకుని కుటుంబానికి మీ కొరకు శాసన ఈ ఆరాధనలో పాల్గొనే ప్రదర్శిస్తారు అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి భ కృతజ్ఞత స్తోత హళియ రజ పరిశుద్రతి మంతుడ సర్వాధికారి నీకే బంధరా ప్రభా వేలాది కూడిన మహోన్నత గొప్ప దేవా నీకే స్తూతం నీకే బంధాలు తండ్రి దేవాయసభ మరి వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభా దేవాచు ప్రభ ఏ విధంగా నడుచుకోలే కూడా ప్రభా మీరు మాకు బయలుపరిచి మాకు తెలియజేసినందుకు నీకు వందనలు తండ్రి దేవాయత్స ప్రభ ఎవ్రీడే ప్రభా నీ యొక్క పరిశుద్ధత్వం మేము నూతనగా పొందుకుంటూనే ఉండాలి ప్రభా దేవాయప్రభ నీ యొక్క మనసుని మేము ఎప్పుడు ప్రభా సంతోషపరిచేవారిలాగా ఉండాల ప్రభా నీ నామానికి మహిమతి ఇచ్చేవారిలాగా మేము ప్రతిభకు సాందా ఇచ్చేం ప్రభ దేవాయసు ప్రభా ఎన్నో గిఫ్ట్స్ మీరు మాకు ఇచ్చారు ప్రభా ఎన్నో తలెంతులు ఇచ్చారు ప్రభా కానీ ఏసు ప్రభా మాలో పెట్టుకోవడానికి కాదు ప్రభా మేము అభివృద్ధి పరచుకోవాలా ఇతలకు ప్రభ మా నుంచి వెళ్ళ వెళ్ళాలి ప్రభ దేవాస ప్రభా కాబట్టి ప్రభా మా ప్రతి ప్రవక్తన ఎవ్రీథింగ్ కూడా ప్రభా ఈ యొక్క గైడెన్స్ ఇచ్చి మాకు నడిపించుకొని ప్రార్థిస్తుంది తల్లి దేవాయసభ ప్రతిదీ కూడా ప్రభా మేము కరెక్ట్ గా జీవించాలి ప్రభావ దేవాయేస ప్రభావ మరి నొక్క ఆత్మచేత మాకు వెళ్ళవేళ్ళ నడిపింపు దని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయస్రభ మళ్ళీ ఎవ్రీడే ప్రభా యొక్క ఆత్మని మేము పొందుకోవాలి దేవ మేము నీ యొక్క బలిపీఠం దగ్గర ప్రభా అది ఆరకుండా ప్రభా ఎప్పుడు మండుతూనే ఉండాలి ప్రభా ఆ విధంగా మేము ప్రార్థించాలి ఆ విధంగా మేము పొందుకోవాలి ప్రభా దప్పిగలిగి ప్రభ నీ పరిశుద్ధాత్మని మేము ఇంకా ఎక్కువ పొందుకుంటాకు మీరు మాకు సహన ఇచ్చింది ప్రభా దేవా ప్రభా మరియు ఆ కాలంలో కూడా ప్రభా ఆ యొక్క ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ కూడా ప్రభా నీ యొక్క ఆత్మ పొందుకున్నారు ప్రభా వారు నీ నామని మహిళ పార్చేవారు లాగా జీవించినారు ప్రభా అదే రీతిగా మేము కూడా జీవించడానికి మీరు మాకు సహాయం దాయిచ్చిమని ప్రార్థిష్టం తండ్రి దేవాయసభ నువ్వు ఇచ్చిన తలంతులు ఏవి కూడా ప్రభా మేము పోగొట్టకొద్దు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి తలంతులను కూడా ప్రభా మేము అభివృద్ధి పరుచుకోవాలి ప్రభా రెడ్డింపు కావాలా ప్రభా మరి మీరే మాకు సాయం చేసి నడిపించని ప్రభా మరి వారి జ్ఞానం చేత నింపండి నీ యొక్క భాషల వారలు ప్రభా ఇచ్చిన ప్రభా వాటన్నిటినీ బట్టి నీకు ప్రభా కానీయసు ప్రభా ఆ యొక్క భాషలని అర్థం చేసుకున్న కూడా మేము పొందుకోవాలా ప్రభా ఎందుకంటే ప్రభా లాస్ట్ డేసెస్లలో ప్రభావ మేము ఎక్కడ కూడా ప్రభావ మోసపోవద్దు ప్రభా మరి నీ యొక్క ఆత్మజీత మాకు నడిపింపు దాయించండి ప్రతిదీ మేము చేసుకోవాలి ప్రభా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభావ మేము డెత్ గా ఆలోచించాలా వాటిని నేర్చుకున్న ప్రభావ ప్రతిదీ నీ సన్నిధిలో కూర్చో మేము నేర్చుకునేలాగా మీరు మాకు సహాయపడం అని బాధితున్నాం తల్లి ఏ నీకే స్థూతం నీకే ఉన్నది మీ యొక్క గైడెన్స్ ఉంటేనే ప్రభావ ప్రతిదీ చేయగలుగుతాం ప్రభా మీ యొక్క గైడెన్స్ లేకపోతే ప్రభావ మేము తొట్టుకు వెళ్తాం ప్రభా దేవాయత్తు ప్రభావం అలా చేయడానికి వీలేదు ప్రభా అందుకే ప్రభాని యొక్క గైడెన్స్ మాకు కావాలి ప్రభా మేము లెఫ్ట్ రైట్ పడిపోకుండా ప్రభా మరి నీ వైపే చూడాలి ప్రభావ నీ వైపే మేము పరిగెత్తాలా ప్రభా దేవాసీ ప్రభా మమ్మల్ని చేపట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంది ఏసా నీకే స్తోత్రం నీకేమవుతుంది పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వ అధికారి నీకేవన అట్లా కనిపిస్తుంది ఈశానిక్య స్థౌతం నీకేమని వెళ్తండి దేవా లక్ష నలభై నాలుగు వేల మందిని ప్రభావ దీవించండి ఆర్చించని వాళ్ళ సేవ జీవితాన్ని ఫలిపరితాన్ని దయచేయం మరి ప్రార్థిష్టండి ఈశానిక్య స్థౌతం నీకేమేతండి దేవా దేశాల దేశాల శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభావ ప్రతి బిడ్డను నిలబెట్టుకోండి ప్రభావ దేవా ప్రభావం నీ యొక్క రాకడి ఎంతో సమీపంలో ఉంది కాబట్టి ప్రభావ నీ యొక్క పనిలో మేము నిఘ్ధమైపోవాలి ప్రభావ దేవా ధాన్యాలు ఎలా ప్రార్థించాడో ప్రభావ మేము కూడా ప్రార్థించాలి ప్రభావ ప్రతిదీ మేము నేర్చుకోవాలి తండి దేవాయచ ప్రభావం మా దగ్గర పెట్టుకోదు ప్రభా మేము ఇతరులకు పంచాల ప్రభా మా దగ్గర ఉన్నది ప్రభావ అనేకులకు మేము పంచాల ప్రభావ ఏ సైఎమ్ మరి ప్రతిదీ ప్రభా మాలో పెట్టుకుంటే ప్రభా అది స్వార్థం కాబట్టి ప్రభావ మాలో ఉండకుండా ప్రభావ మా నుంచి అది వెళ్ళిపోవాలి ప్రభా దేవాయచ ప్రభావం ప్రతిదీ కూడా ప్రభా సత్యని మేము బయలుపరిచి మరి అనేకులకు ప్రభావ మేము ప్రకటన చేయాలంటే ప్రభా యొక్క ఆత్మచిత మాకు నడిపింపు కావాలండి దేవా నీ కౌతం నీకు వెళ్ళాలి దేవా ప్రతి బిడ్డను దీవించండి ఆశంత నింపండి ప్రభా స్కిన్ డిజీజ్ వచ్చిన ప్రతి తాకి ముట్టి స్వస్థపరిచే ప్రభా వారి పట్ల కనికరించే ప్రభా దయ చూపించే ప్రభా వారిని ప్రభావం మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఏసు ప్రభావం ఒక అస్తమ్మకు తోడించి నడిపించే ప్రభా మరిని రాక ప్రభా ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు కృపా సమాధానం నడిపి మనందరికీ సదకాలం తోడే దాకా